పదహారు వలపుజెందిరయ్య వనితలు మగవారు పరమ చిలుక కొరకు పరుగులెత్తి పట్టలేక తుదకు భ్రాంతుల పాలైరి అఖిల సంగ ఆత్మలింగ భావము ఇంద్రియములకు శక్తి నొసగు ఓ ఆత్మ వినుము ఓంకారమును తెలిసిన స్త్రీపురుషులందరూ అది ఏ శక్తిచే ఉద్భవించుచున్నదో ఆ శక్తిని తెలుసుకొనుటకు ఆశ చెంది ప్రయత్నము చేయుచున్నారు ఆత్మశక్తిని తెలుసుకోలేక చివరకు చాలామంది మాయలోనే మునిగిపోయారు